సోదం యశ్వభా పరుషున్న దేవా నీతి మంత్ర ఇజ్రాయల్ బలం దైవానికి శోతం పరిషత్ పరిషత్ పరిషత్ మహాపరిషదు నా దైవానికి శోతం ఈ కిరుపలో జ్ఞాపకం చేసుకొని చింతమంది అని యశ్వ్రభ నా దైవానికి శోతం ఇజ్రాయల్ మీద ఆసిన దైవానికి శోతం ఎంతోమంది చివులేకున్నారు ఈ దినం మనం కాచి కాపాడి భద్రపరిచి నడిపించిన యశ్వ్రభానికి శోత్రం వాక్యంధర మీరు మాట్లాడి పాఠ మీరు మాయంపండి అని నాది వాక్యం ఉదరణ ఉండాలా బయక దినాల్లో ఆఖరి దినాల్లో సుప్రభా నా దివాతం చేస్తుంది నా దేవీ మీరే నల్ల బిడ్డలు నడిపించి అటగా దేలా కాల్ చేసి ఈ వాక్యం మాట్లాడే మా ఉద్యమంలో భద్రపరిచిన్ సార్ అన్న ప్రేజ్ లో ను బ్రతికించు బాధలలోక్యమేన బ్రతికించు బాధలలో నెమ్మది నిచ్చను కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమయ్యున్నదే సు వందనమయ్యా కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమయున్న దేవ వందనమయ్యా నీ వాక్యమే నన్ను వ్రతికించను బాదలో నెమ్మది నిను జిగట గల ఊ వినుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను జిగట గల ఊ వినుండి లేవ నెత్తెను తమతల మగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయను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 వాడి గల రెండంచుల ఖడ్గము వలను నాలోని సర్వమును విభజించి శోధించి నాడి గల రెండంచుల ఖడ్గము వలను నాలోని సర్వమును విభజించి శోధించే పాప మాలిన్యమును తొలగించి వేయును అనుక్షణము కృత్త శక్తి నిచ్చుచున్నది పాప మాలిన్యమును తొలగించి అనుక్షణము క్రొత్త నిచ్చుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధము నాకు సిద్ధ మనసునిచ్చుచున్నది శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు నాకు సిద్ధ మనసునిచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను పాల వంటిది జుంటి తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది పాల వంటిది జుంటి నా జిహకు మహా మధురమైనది మేలిమి బంగారు కన్న మిన్నది మేలిమి బంగారు కన్నా మిన్నైనది రత్నరాసుల కన్నా కోరదగినది రత్నరాసులకన్న కోరదగినది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నిచ్చెను ృపా శక్తి డయా సత్య సంపూర్ణుడా వాక్యమయ్యున్నయేసు వందనమయ్యాక్యమీయున్నయేసు వందనమయ్యా ప్రైజ్ లాార్డ్ థ్యాంక్ యూ సిస్టర్ స్తోత్రం నైలా పరిశుద్ధి మైమోన్నత శక్తిమంతుడా జీవం గల తండ్రి నీకు వందనాలు ప్రభా ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రంలో చెల్లియన వాక్యానికి ఏసుప్రభ ఇక్కడ వాక్యం చేత మీరు మాత్రం మాట్లాడండి ప్రభు బలపచ్చండి నాయన దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా యేసుప్రభ ఈ రోజు సీలకలు ఉన్నట్టే నీ కృపలో ఉన్నాను ఆయన అందరు బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నీకు వందనాలు ప్రభ ప్రతి నీకే కలుగును గాక నైనా వాక్య చేత మీరు మాత్రం మాట్లాడని ఏ సినిమాలు అడిగిన్నాం తండ్రి ఆ మెయిన్ రోమరత్న పత్రిక పద అధ్యాయము రోమరత్న పత్రిక పద అధ్యాయము మొదటి వచ్చి నుంచి చూసుకున్నాము ఇక్కడ పౌరు భక్తుడు మన సంఘంతో మాట్లాడుతున్నాడు మనతో కూడా మాట్లాడుతున్నాడు తన బిడ్డలు ఏ విధంగా మరి ఏ విధంగా జీవిస్తున్నారు మరి రక్షణ దేవుడు వల్ల జరుగుతున్నది అనేది ఇక్కడ రాయబడినది రోమరత్న పత్రిక పదవాధ్యాయము మొదటి వర్షం సహోదరులారా ఇజ్రాయల రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయ ప్రార్థన ఉన్నది చూడండి ఇక్కడ పాల్ భక్తుడు ఏం చేస్తున్నంట దేవునికి మొర పెడతా అంటే ఇజ్రాయల ప్రజల కోసము ఇజ్రాయేళ్లకు రక్షణ అంటే వీళ్ళు ఇజ్రాయల ప్రజలు దేవుని బిడ్డలే కదా రక్షణ పొందిన బిడ్డలే మరి వీళ్ళ ప్రార్థన ఎందుకు చేయాలా కానీ పాల్ భక్తుడు వాళ్ళు ఏమైన్నారంట ఆత్మీయ ఇజ్రాయల్ కాక శరీరకమైన ఇజ్రాయలు కాబట్టి వాళ్ళు ఆత్మీయ ఆత్మ రక్షణ పొందాలని ఆత్మీయ ఇజ్రాయెల్ కావాలని ఆయన ప్రార్థిస్తున్నాడంట ఆయన ఉదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయ్యున్నది చూడు వారి కొరకు పౌరుడు ప్రార్థన చేస్తా ఎందుకు వాళ్ళ ఆత్మీయ ఇజ్రాయల్ కావాలని ఈరోజు కూడా మన మధ్యలో అనేక మంది ఎట్ల శరీరకమైన ఇజ్రాయెల్ కనబడుతుంటారు మనకి వాళ్ళ కొరకు మనం కూడా ప్రార్థించాలా వాళ్ళ గురించి కూడా మనము బాగా భారం కలిగి ప్రార్థన చేయాలా ఎందుకంటే వాళ్ళు మరి రచిస్త పోతా ఉంటారు శారీరకమైన ఇజ్రాయలు వాళ్ళు లోకాంతరమైన రీతిగా జీవిస్తూ లోకమైన ఆడపణలు కలిగి ఉన్నారు కదా ఈ లోకమైన సత్యాన్ని సెలవక మన వాళ్ళకు ఏమైనదంట గుడ్డి నేత్రమైనది చాలా వాళ్ళకు ఎట్లా వాళ్ళు మరి కలిగి ఉన్నారు కదా వాళ్ళకు యుగ ఏమైంది గుడ్డితనం తెచ్చిపెట్టింది వారి కొరకు మనము భారం ప్రార్థన చేయాలా చూడు పౌలు వాళ్ళ ఏం చేస్తుందంటే ఆశతోని ప్రార్థిస్తుంది తన హృదయాభిలాషయ వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన వారు దేవుని అందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను అయినాను వారి ఆసక్తి ఎట్లా అయిందంట జ్ఞానానుసరమైనది కాదు ఎట్లా అయిందంట వాళ్ళకు జ్ఞానానుసరమైనది కాదంట వాళ్ళ భక్తి వాళ్ళ ఆసక్తి దేవుని పట్ల వాళ్ళ ఆసక్తి ఎట్లా ఉందంట ఈ లోకానుసరమైన ఆసక్తి కలిగి ఉన్నారు కానీ వాళ్ళ శక్తిని ఆశ్రయిస్తలేరు దేవుని సుతిస్తున్నారు కానీ దేవుని శక్తి వాళ్ళలో లేదు కదా వాళ్ళ మరి ఏమంటున్నా వారి దేవుని అందు ఆస ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను వాళ్ళకి ఎంతోగానో ఆశ ఉంది దేవుడు చాలా ఆసక్తి కదా వాళ్ళ ధర్మశాస్త్రం అన్ని చదివిన వాళ్ళు వారి కానీ వాళ్ళు సత్యాన్ని గ్రహించకుండా మరి ఎట్లానంటే ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారంగా లేదంట వాళ్ళకు జ్ఞానం అనేది లేదు దానానుసారమైనది కాదు ఏలైనాగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని ఏం చేసుకున్నారంట స్థాపింపూనుకొనచు దేవుని నీతికి లోబడలేదు ఏమైనా అంటే దేవుణ్ణి చేసుకుంటారంట ఏలైనగా వారు దేవునికి ఉన్నారంట నీతిని ఎరుగుతలేరంట సత్యాన్ని గ్రహిస్తలేరు కదా ఏసు ప్రభుని ధరించుకుంటలేరు కదా నీతి అనే ఏసు ప్రభుని వాళ్ళు ధరించుకుంటలేరు కదా నీతి అనే వస్త్రం వాళ్ళకుంది కానీ వాళ్ళ శక్తి లేదు కదా వాళ్ళకు వాక్యమైన సత్యము లేదు ఏదైనా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని వాళ్ళ సొంత జ్ఞానం చేత తాపింప పూనుకొను చూ దేవునికి నీతికి లోబడలేదు వాళ్ళ దేవుని నీతికి లోబడతలేరు అందుకే వారి కొర వారి కొరకు వారి ప్రార్థన చేస్తా ఉన్నాడు మరి అనేకమైన జీవితాల్లో చాలా మంది వారు అదే జీవితంలో కలిగి ఉంటున్నారు కదా చాలా మంది దేవుని శక్తి ఎప్పుడైతే సంపూర్ణంగా నువ్వు పొందుకుంటావో ఆయన నీతిని గ్రహిస్తావు ఆయన సత్యాన్ని గ్రహిస్తావు కదా ఆయన కృపలోను భద్రపరచబడతావు కానీ వీళ్ళకు వాళ్ళకు ఆసక్తి ఉన్నది కానీ వీళ్ళకి ఏమి ఏం చేసుకుంటున్న నీతిని కదా స్వనీతిని ఆధారం చేసుకుంటున్నట్ట దేవుని నీతిని వాళ్ళు విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్ర సమాప్తి అయ్యున్నాడు విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్ర సమాప్తి అయ్యున్నాడు చూడు ధర్మశాస్త్రం చెయ్యండి ఎవరు చేశారు ఏసు ప్రభు కదా ఆ పాప అనంతా కడిగి వేసేడు కదా వాళ్ళు ఏమయ్యనారంటే పాప ధర్మశాస్త్రం ఏం చెప్తుంది పాపం చెయ్యగానే వాళ్ళు గొర్రెని అడిపించేటం వాళ్ళు ఎద్దుని అర్పించేవాళ్ళు చూడు అవి కూడా ఎట్లా కలిగినవి ఆ గొర్రెలు ఆ పావురాలని కానీ ఏమైనా కూడా అవి కూడా పాపం నుండి కదా అవి కూడా ఎట్లా అయినాయంట అది పాపం నుంచి వచ్చినవే అది తీసుకపోయి మళ్ళీ వాళ్ళ పాప నిమిత్తమై వాళ్ళు మళ్ళీ ఏం చేసేవారంటే అర్పించేవాళ్ళు వాళ్ళ పాపం కడగబడుతుందా కడగబడతలేదు కానీ ఇక్కడ దేవుడు ఇమ్మంటున్నాడంట దేవుడు మరి వాళ్ళకు ఎక్కడంటే విశ్వసిచ్చు పతివానికి నీతి కలువటై క్రీసు ధర్మశాస్త్రంకు సమాప్తి అయ్యున్నాడు చూడు ప్రతి ఏది నెరవేర్చదో ధర్మశాస్త్రం యేసు ప్రభు నెరవేర్చడు ప్రతి ఒక్క కదా ప్రతి ఒక్క పాపాన్ని కడిగి వేయనికి మన కొరకు బలి అయింది కాబట్టి అది ఎవరు జరిగింది క్రీస్తు వలనే జరిగింది కదా అది ఎట్లా అయిందంట ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ధర్మశాస్త్రము మూలంగా నీతిని నెరవేర్చువాడు దాని వలనే జీవించినని మోసే చెప్పిండు కదా మోసే ఏం చేస్తున్నాడంట వ్రాయిచున్నాడు కదా అది ఎట్లా జరిగిందంట అది మోసే వల్ల ఆ ధర్మశాస్త్రము రాయబడ్డది ధర్మశాస్త్ర మూలంగా నీతిని నెరవేర్చేవాడు దాని వలనే జీవించేవాడు మోస అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది ఏమని చెప్తుంట పరలోకము ఎవడు పరలోకమునికి ఎక్కిపోవును కదా ఆ విధంగా జీవిస్తే పరలోకంకి ఎవరైనా ఎక్కిపోతారా దేవుని రాజ్యాన్ని చూడగలుగుతారా దేవుని మర్మాలు అర్థం కదా వాళ్ళకు బయలుపరచబడతా ప్రతి ఒక్కటి కూడా మరదై ఉన్నది వాళ్ళకు బయలుపరచబడలేదు ఎప్పుడైతే యేసు ప్రభు దాని నుంచి దాని కొరకు ఈ లోకానికి వచ్చిండో ఎప్పుడైతే ఇంకేమంటు అయితే దేవుడు ఏమంటున్నాడంటే అయితే విశ్వాసమునకు నీతి అగ్గు చెప్పుచున్నది ఎవడు పరలోకంకి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు లేక ఎవడు అగాధ అగాధంలోనికి దిగిపోవును అనగా క్రీస్తు మృతుల పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో ఈ హృదయంలో అనుకునవద్దు చూడు ఇక్కడ ఏది కూడా దేవుని వలనే జరిగినది నీ పరలోకంలో ప్రతి ఒక్కటి కూడా ఆయన దేవుని రాజ్యాన్ని మనం దేవుని రాజ్యం ఉన్న మర్మాలను తెలుసుకోవడానికి ప్రతి ఒక్క పాపాన్ని ఆయన ఏం చేసేట బలి అయిండు ఆయన ద్వారానే మనము ప్రతి ఒక్క చూడగలుగుతాం కదా ప్రతి ఒక్క పరలోకానికి ఎక్కిపోలేడు కదా ఎవరు కూడా పరలోకం ఉన్న రాజ్యానికి పోలేడు క్రీస్తు వలనే పోగలుగుతాడు కదా దేవుడు పౌరు భక్తుడి ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు చూడు పరలోకానికి ఎవ్వరు కూడా ఎక్కిపోరలేరు అనగా క్రీస్తు క్రిందికి తెచ్చుటకు ఎవ్వడును అగాధను దిగిపోను అనగా క్రీస్తు మృత్యు నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకునవద్దు అదేమని చెప్పుచున్నది వాక్యము నీ నీ యొద్ధను నీ నోతను ఉన్నది కదా ఎట్లా ఉన్నదంటే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కటి దేవుడు మనకు బయలుపరుస్తా ఉండు ఎప్పుడైతే ఆయన రక్తం చిందించడం మన పాప నిమిత్తము ఎప్పుడైతే నాన్న పాపాలు కడగబడ్డాయో ఆయనతో పాటు మనము కూర్చున్నాం వాళ్ళం పరలోక రాజ్యంలో ప్రతి ఒక్క మర్మము మనకు అర్థమవుతుంది కదా ఈ రోజు ప్రతి దేవుడు మనకు బయలుపరుస్తా ఉన్నాడు కదా ధర్మశాతం చేయని యేసు ప్రభు మన కొరకు చేసిండు కానీ అది ఎవరు ఎరుగుతలేరు ఇజ్రాయల ప్రజలు ఎరుగుతలేరు కదా ఇజ్రాయేళ్ల ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళ కోసము ప్రార్థిస్తున్నా అని పౌరు భక్తుడు చెప్తా ఉన్నాడు చూడు ఈ పౌరు భక్తుడు రోమారా మరి రోమ సంఘానికి వెళ్ళి వాళ్ళకు తెలియజేస్తున్న అనేకమైన విషయాలు కదా ఈ విధంగా దేవుడు వాళ్ళకు మరి పౌరు భక్తుల ద్వారా అనేకమైన మర్మాలు తెలియజేస్తున్నాడు వాళ్ళతో మాట్లాడుతూ ఈ రోజు ఇది చదువుతున్నది ఇది మనకు అవుతుంది కానీ వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు అందుకే వాళ్ళు ఏమైనారట వాళ్ళ స్వనీతిని ఆధారం చేసుకొని వాళ్ళు జీవిస్తా ఉన్నారు కదా దేవుని నీతిని నెరవేర్చలేకపోతున్నారు కదా వాళ్ళ జ్ఞానానుసరమైనది వాళ్ళకు జరుగుతలేదు వాళ్ళ హృదయంలో కదా వాళ్ళ హృదయంలో జరుగుతలేదు ఆసక్తి ఉన్నది కానీ వాళ్ళ జ్ఞానాన్సరమైనది వాళ్ళ జీవితంలో లేదు కదా ఇంకేమంటున్నారు దేవుడు మరి ఇక్కడ మరి ఇంకేమంటున్నాడంటే పరులొకడికి ఎవరు కూడా ఎక్కిపోలేరు అనగా క్రీస్తు క్రిందికి తెచ్చుటకు లేక ఎవడు అగాధలకు దిగిపోను అనగా క్రీస్తును మృతుల పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయం అనుకున్న వద్దు అది ఏమని చెప్పుచున్నది వాక్యము నీ యొద్దునున్నది నీ నోట నీ హృదయంలోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాసమే చూడు దేవుని వాక్యము ఎక్కడ ఉందంట మన యుద్ధ ఉన్నది మన నోట ఉన్నది మన హృదయంలో చూడు ఏసు ప్రభు అది చేసింది కాబట్టి మనకు ఇది దేవుడు మనకు రక్తం చేత కడగబడ్డం కాబట్టి ఎప్పుడైతే దేవుడు చనిపోయి తిరిగి లేచండో ఆదరణకర్తను ఎప్పుడైతే పెట్టడో ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పొందుకుంటావో అప్పుడే దేవుడు నీకు వాక్యానికి దేవుని నీకు జ్ఞానానుసరమేనని నీకు తెలియజేస్తా ఉన్నాడు దేవుడు ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో కృపలో కొత్తవో ఆ పరిశుద్ధాత్మ పొందుకొని నిరంగా జీవిస్తావో దేవుడు నీకు ఎట్లా ఆ వాక్యం నీ ఉన్నది దేవుడు ముదటి నుంచే ఇది బయలుపరుస్తాను ఆది ఎందు వాక్యం వాక్యమే దేవుడే ఉండడం దేవుడు మన మధ్యలో ఆ వాక్యము మన మధ్యలో సంచరిస్తా ఉందని దేవుడు మనతో మాట్లాడతా కానీ ఇక్కడ కూడా ఆ వాక్యం నీ నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాసమే అది ఎట్లా ప్రకటించు విశ్వాసమే అది ఏమనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతి నుండి ఆయనను లేపనని హృదయం అందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదువు కదా ఇప్పుడు ఇది ఎవరు చేయగలుగుతున్నారు మనం చేయగలుగుతున్నాం ఎట్లా చేయగలుగుతున్నాము కదా అది మేము ప్రకటించు విశ్వాసమే అది ఏమనగా ఏసు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపనని నీ హృదయంలో ఎంతో ఏం చేస్తుంటే విశ్వసించేడానికి నువ్వు రక్షిపోబడదువు ఇప్పుడు మనము ఇది చేస్తున్నాం కదా ఎవరికైనా కూడా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తాము మన మనము పాపాలు ఉంటాం అనేకమైన ప్రాంతాలకు వెళ్ళినా మన పేషెంట్ దగ్గరికి వెళ్ళినా ఎవరైతే కొడా ఒప్పుడితో ఉన్నా కూడా మనం ఇది పలిపిస్తూ ఉంటాం దేవుని మృత్యలో ఉండి మన కోసం మన పాపాలు హృదయంతో నువ్వు విశ్వసించేయడా నువ్వు పాపాలు ఒప్పుకోమని ఒప్పుస్తూ కదా చాలా మంది ఒప్పించినప్పుడు కొందరు ఏమంటారు ఒప్పుకొని వాళ్ళ జీవితాన్ని ముగించుకొని దేవునికి చేస్తారు కొందరు ఒప్పుకొని బాధ ఉన్న వాళ్ళు కూడా బాధలు ఎందుకంటే మేము దేవుడికి వెళ్ళినప్పుడు చాలా మంది వాళ్ళ ఎందు పాపాలు ఒప్పించినప్పుడు వాళ్ళు బాగుండి ఎనభై సంవత్సరాలు కూడా పక్షవాతం నుండి కూడా వాళ్ళ పాపాలు ఒప్పిస్తే ఈ రోజు సజ్జలో ఉండి వాళ్ళు ఏమైనారంట వాళ్ళు దేవుని నమ్మకం ఇస్తా ఉన్నారు ఇప్పుడు చూడు చాలా మంది మన పాపాలు ఒప్పించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు దేవుస్తానికి చేరుతారు కొందరు స్పష్టత పొందుతారు విడల పొందుతారు వాళ్ళకు వచ్చినా కడుగుతాడు ఇక్కడ ఇదే మాట పౌరుడు మనకు గుర్తు చేస్తా ఉన్నారు ఏమైనా గుర్ దేవుని మృత్యండి ఆయన లేతరని నీ హృదయంలో ఎందు విశ్వసించిన ఇలా నువ్వు కదా అందుకే మనం ఏం చేస్తూ ఉంటాం దేవుని మనం ఏం చేస్తుంటాం మన కొంత మన పాపాలు ఆయన తరించలో ఒప్పుకుంటా ఉంటాం మన కొరకు ఆయన ఏమైంది దడి అయిండు మన కొరకు చనిపోయింది అని ఆ మృత్యులు నుండి ఆయన లేచని మనం ఒప్పుకొని రక్తంతో కలిగినావు ప్రభావ ఈ రోజు శుద్ధీకరించడం నా ప్రార్థన ఆలకిస్తామని దేవుని ఎందు మనం అనేకమైన విషయాలు దేవుని ఎందుకు కుమరిస్తా ఉంటాం తెలవరజాంలో మనం ప్రార్థిస్తూ ఉంటాం దేవ ఈ రోజు మనం వెళుతున్న ప్రతి ఒక్క మార్గంలో దేవుడు మాకు తోనని ఇవన్నీ మనం ఒప్పుకొని మనం విశ్వసించినప్పుడు మనం ఏమైంటామంటా దేవుని సన్నిధిలో రక్షిపబడి ఉన్నాం కానీ నువ్వు నీవు నీతి ఎట్ల ఏలైనాగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును ఎట్లా ఉందంట నీ నీతి ఎట్లా ఉందంట నీ ఏం చేశాడంట హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనును కదా వాడికి వచ్చేంత వారికి ఏమైందట వాడు నోటితో ఒప్పుకొను కదా దేవుడమి ఎలా వెనక విశ్వసించు విశ్వాసం వాడు ఎవడును సిగ్గుపడడం లేక చెప్పుచున్నది నువ్వు ఎప్పుడైతే ఆయన ఎందు విశ్వాసం ఉంటావో మనం ఎట్టి జీవితంలోనైనా ఎక్కడికి వెళ్ళినా మనకు సిగ్గు పరచదు ఆయన ఎందు ఎప్పుడైతే నమ్మకం ఉంచటమో ఆయన రక్షణ ఎప్పుడు కూడా మనకు సిగ్గు పరచదు ఆయన విశ్వసించిన వాడు ఎప్పుడు సిగ్గుపడడు లేఖనము చెప్పుచున్నది యూదుడని గ్రీసు దేశుడ దేశడని భేదము ప్రభు ఒక్కడే అందరికీ ప్రభుయే ఉన్నాడు ఎట్లా ఉన్నాడంట అందరికీ ఇక్కడ యూదుడని గ్రీసు దేశడని ఏ లేదు ప్రభువే ఒక్క ప్రభువే అందరికీ ప్రభుయే ఉన్నాడు చూడు ఈ లోకమంతా ప్రభుత్వం కానీ ఈ లోకము ఎరగరు ఆయన ఎరుగుతుందా ఎరగరు కానీ ఇక్కడ ఏమంటాడు అందరికీ ప్రభు అయి ఉన్నాడు నమ్మిన వారికి నమ్మని వారికి ప్రభా ఉన్నాడు ఉన్నాడు తనకు ప్రార్థన చేయి కృప చూపుతున్నాడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎట్లా ఉన్నాడంటే కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు నువ్వు ఎప్పుడైతే ఎప్పుడైతే అందరి కోసం నువ్వు ప్రార్థిస్తావో కదా ఎప్పుడైతే దేవుని కృపకు కలిగి ఉంటావో ఆయన ఎందుక దేవుడు ఏమంటున్నాడో మరి ఇక్కడ పౌల్ భక్తుడు చెప్తా ఉన్నాడు ప్రభు అందరికీ ప్రభ ఉండే తనకు ప్రార్థన చేయువారందరి ఏడల ఎవరి కోసము తన ప్రార్థన చేయక ఎవరైతే ఆయన కొరకు ప్రార్థిస్తారో ఎవరు ప్రార్థన అడుగుతున్నారు ఇక్కడ దేవుడు దేవుడి ప్రార్థన ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేయువారందరి ఏడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు మరి నువ్వు ఎవరి ఈ రోజు మనము గమనించాలా కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నావు తనకు ప్రార్థన చేయవారు అందరూ ఎవరైతే ఆయన కొరకు ప్రార్థిస్తారో మరి ఆయన ప్రార్థన ఏంటిది మనం గమనించాలా కదా దేవుడు అంటున్నాడు మరి ఎవరి కోసం దేవుడు నశించే వారికి ఇద్దరికి వెళ్ళి సువార్త ప్రకటించు ఎంతమంది మరి బాధల బాధ ద్వేదలున్నారో రోగం కోసం కృంగి కృషిస్తున్నారో వాళ్ళ కొరచు ప్రార్థించు తన కొరకు ఎవరైతే ప్రార్థిస్తారో మరి ఎంతసేపు నీ ప్రార్థన కోసమే నువ్వు అడుగుతావు దేవుని సరిదిన ఎప్పుడైనా దేవుని ప్రార్థన కోసం అడిగినా ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు యూదుడని గ్రీస్ దేశస్థుడని ఏ భేదము లేదు ఒక్క ప్రభు అందరికీ ప్రభుండి తనకు తనకు ప్రార్థన చేయి వారందరూ ఈడలా కృప చూపిస్తున్నాడు ఎవరైతే ఆయన కొరకు నిజంగా నువ్వు ఎప్పుడైతే ఆయన కొరకు ప్రార్థిస్తావో ఆయన ఎట్ ఆయన కృప చూపు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు నీ పట్ల మరి నువ్వు ఏమైనావు నువ్వు ఏ ఐశ్వర్యం కోసం అడుగుతున్నావు దేవుడు మరి తన కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు తనకు ఏమైనా గుణగణాలన్నీ దేవుడు నీకు భయపరుస్తా ఉంటాడు కదా తనకున్నాయన్ని తన మనసులో ఉన్నాయని దేవుడు నీ ద్వారా నెరవేరుస్తా ఉంటాడు మరి తన కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగున్నావా ఈ రోజు రాత్రి కాలం మందు నువ్వు నువ్వు ఏ ప్రార్థన చేసి ఎవరి ప్రార్థిస్తున్నావు మరి ఇతరుల కొరస ప్రార్థన చేస్తున్నావా కదా దేవుడు అంటాడు రోగిని చేర్చుకుంటావో ఏ రోగి మరి ఎవరికైతే వస్త్రహీనత ఉండదో వాళ్ళకు వస్త్రాన్ని ఇస్తావో ఎవరికైతే ఆకలి వాళ్ళకు ఆకలి తీరుస్తావో నువ్వు నాకు చేసినట్ట అని ఆ దేవుడు చెప్తా ఉంటాడు వాక్యము ఇక్కడ కూడా దేవుడు ప్రార్థన చేయవారు ఎలా వాళ్ళ కృప చూపులకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా ప్రభు నామను ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును కదా ప్రభు నామను ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు ఎట్లా ఉంటారంటే రక్షింపబడును వాళ్ళకు మరణం ఉండదు జీవంలో కదా దేవుడు వాక్యము జీవమైనది కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటారు రక్షింపబడును ఆయన నామం పట్టుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నువ్వు రక్షింపబడదు వాడు విశ్వసింపని వానికి ఎట్లా ప్రార్థన చేయదువు కదా నువ్వు ఎప్పుడైతే నిజంగా ప్రార్థన చేస్తావో ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ప్రార్థన చేసినావనుకో మరి విశ్వాసంలో కోసం ఎట్లా ప్రార్థన చేయగలవు వారు విశ్వసింపని వానికి ఎట్లా ప్రార్థన చేయదురు వినని వానికి ఎట్లా విశ్వసించదు కదా ప్రకటించిన వాడు లేకుండా వారు ఎట్లా బిందురు మనం ఈరోజు సిద్ధం కలిగి ఉంటానే కదా ఆయన ఎందు విశ్వాసం కలిగి ఉండాలా కదా ఆయన ఎందు నమ్మకం కలిగి ఉండాలా నువ్వు ప్రకటించేవాడు అయి ఉంటే ఈరోజు నువ్వు ఏ విధమైన ప్రకటన చేయగలుగుతున్నావు యేసు ప్రభు గురించి ప్రకటన చేయగలుగుతున్నావా నీ సొంత కార్యాల కోసం ప్రకటన చేయగలుగుతున్నావా నువ్వు గమనించాలా ప్రకటించేవాడు లేకుండా వారు బిందురు మరి నశించిపోతారు కదా చెప్పేవారు లేకపోతే నశించేవారు అనేక మంది ఉన్నారు భూలోకం మీద మరి నువ్వు ప్రకటించాలా ఏసు ప్రభు కోసమే ప్రకటించాలా ప్రకటించు ప్రకటించు వారు లేకుండా వారు బిందురు ప్రకటించు వారు ఇలా ఎట్లా ప్రకటించరు హిందు ఉత్తమమైన వాటిని గురించి తువార్త ప్రకటించు వారి ఆదరణ ఎంతో సుందరములైనది అవి గాయపడి అంటే నువ్వు ఏ విధమైన ఉత్తమమైన దాని గురించి ను ప్రకటించాలా యువత ప్రకటింపు వారి పాదం ఎట్లను సుందరం లేని మరి ఆయన గురించి నువ్వు ప్రార్థించినప్పుడు ఏ విధమైన ప్రార్థన కలిగి ఉన్నావు మరి విశ్వసించకుండా నువ్వు ప్రార్థిస్తే విశ్వాసం లేని వారికి ఏ విధంగా నువ్వు ప్రకటించగలుగుతావు కదా ఈ రోజు నువ్వు ప్రకటిస్తున్నావు క్రీస్తు గురించి ప్రకటించకుండా బేరే వాటి కోసం ప్రకటించినప్పుడు మరి ప్రకటించేవాడు లేకుండా మరి ఎట్లా ప్రకటించగలుగుతావు సత్యాన్ని ఎట్లా విధంగా బయలుపరచగలుగుతుంది కదా వాళ్ళకి ఎట్లా తెలియజేయగలుగుతావు మనము దేవుడు విజయం పావులు భక్తుడు వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాడు అరోమ సంఘంలో ఈరోజు దేవుడు మనతోను కూడా మాట్లాడుతున్నాడు మనము జాగ్రత్త అన్నిటి విషయంలో నువ్వు ప్రకటిస్తున్నావా నువ్వు జాగ్రత్తగా ప్రకటించు నువ్వు విశ్వాసం ఉన్నవా సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండు మరి దేవుడు మరి తన తన కోరకు ప్రార్థించే వారి కృప ఎట్లా ఉందంట చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఆయన సంపూర్ణమైన కృప నీ అందు దేవుడు ఎట్లా చూస్తున్నాడంటే ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఆయన కృప అధికంగా ఉన్నప్పుడు మరి నీ పట్ల ఉన్నప్పుడు నువ్వు దేనికోసం ప్రార్థిస్తున్నావు దేవుని గురించి నువ్వు అడుగుతున్నావు ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు మన అనేక మీద కుమార్తె దేరినై మరి అనేక నీతి నిరగకుండా మరి ఏ విధంగా నీతి నీతిని ఆధారం చేసుకోగలుగుతున్నామా మనము ఒక్కసారి గమనించాలా అంటే ప్రభునామం బట్టి మనము ప్రార్థన చేయవాడ వలందరూ రక్షింపబడును నువ్వు సంపూర్ణమైన ప్రార్థన కలిగి ఉండాలా దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండాలా అందుకే దేవుడు ప్రతి ఒక్కరికి ఏమైనా తనకు వరంగా దేవుడు మనకు అనుగ్రహించిందని ఎస్ఎస్సీ రాసిన పత్రిక దేవుడు మనకు చెప్తా ఉంటాడు ఎస్ఎస్ రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఏమైనా దేవుడు చెప్తారంటే రెండో అధ్యాయము ఎఫ్ఎస్ రాశ్న పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదవ వచనంలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతన రక్షింపబడి ఉన్నారు ఇట్లా రక్షిపబడ మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షిపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరనే ఇది ఎవరిచ్చినది ఇది దేవుడు ఇచ్చినది వరం మనకు కదా ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరనే మరి ఇది ఇచ్చిన వరం మరి ఎవరి ద్వారా మనం కృప పొందినము దేవుని చేత తన విశ్వాసం దేవాలను కృప చేత మనం రక్షింపబడి కదా ఎవరో చెప్తే సువార్త మనము దేవుని సంధి రాలేదు చెప్పిండు ఈ సిద్ధ కాదు దేవుడు ఏర్పాటు ఉన్నాం కాబట్టి తగిన సమయం అందు తగిన కాలం మన తల్లి గర్భం రూపింపబడక మునిపే దేవుడు మనం ఏర్పరచుకుండు కాబట్టి దేవుడు కృప చేత మనము దేవుని సంధికి నడిపింపబడ్డాం కదా అనేక మంది మన విషయాలను మంది బలహీనమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు సంఘంలో పాసం పాత్రలే కానీ కాపరలే కానీ మరి మా ద్వారా మీరు రక్షింపబడరని కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమని సేవిస్తుంది మీరు విశ్వాసం ద్వారా కృతజ్ చేత రక్షింపబడినారు మనం పొందుకున్నాం కాబట్టి పలా చోటికి పలానా దగ్గరికి వెళ్ళి పలా దగ్గర మనము అక్కడ నడిపింపబడ్డం అక్కడ రక్షింపబడ్డం దేవుని శక్తిని పొందుకున్నాం దేవుని సత్యం తెలుసుకొని మనం బయటికి రాగలిగినాము దేవుని వర అనేక తెలియజేస్తా ఉన్నాం కానీ మనము శరీర బలహీనత వల్ల అనేక విషయాలు మనము కోల్పోతా ఉంటాం దేవుని కృప దేవుని ఐశ్వర్యము చాలా అత్యధికంగా మన మీద కలిగినదని ఇక్కడ చెప్తా ఉన్నాడు కాబట్టి ఈ కృప చేత మనం రక్షింపబడినాం కాబట్టి మన దేవుని ఎందు ఆసక్తి కలిగి ఆ ఐశ్వర్యము ఆ దేవుని ఎందు అన్ని సకలమన్నీ కలిగి మరి ఇతరులకు ప్రకటించాలా ప్రతి ఉత్తమమైన వాటిని ప్రకటించినప్పుడు ఆ సువార్త ప్రకటించి వారి పాదం ఎంతో సుందరములైనదని వ్రాయబడి ఉన్నది కదా ఇక్కడ వ్రాయబడి ఉన్నది అవి వ్రాయబడి అందరూ సువార్తకు లోబడలేదు అందరూ అయినను అందరూ సువార్తకు లోబడలేదు ప్రభు మేము తెలియజేసిన సమాచారం ఎవ్వడోనో నమ్మెను అది యశ్యధార చెప్పుచున్నాడు కదా కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీసును గురించిన మాటల వలన కలుగును కదా ఏసు గురించే కదా మనం విశ్వాసం దేవుడు మనకు అధికమైన విశ్వాసం సంపూర్ణమైన విశ్వాసం ఎప్పుడు మనం ఎప్పుడైతే దేవుడి ఆసక్తి కలిగి దేవుడు వాత్యం ఎప్పుడైతే ఆసక్తి కలిగి అని చెప్పుకుంటున్నామో దేవుడు మార్మ మనకునేప్పుడు ఒక లాంటి గురించిన శాతం అనేక కడుపులో కలుగుతుంటది ఆ కృప మనకు అంత అధికమైనప్పుడు దేవుడు మనకు తెలియజేస్తా ఉంటాడు కానీ కొందరు అవిశ్వాసం ఏం చేసుకుంటారంట ఈ లోకంలో ఆద విశ్వాసం పెట్టి అందక దేవుని అందు విస్ పొంది కళ వారి ఆశ్రయించి వారు ఏం చేస్తా పడిపోతా ఉంటారు కానీ దేవుడు అంటున్నారు తన కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన బిడ్డ కన్ని కృప చేత ఐశ్వర్య చేత కన్నిస్తాను కానీ భారతదేశం ఈ రకమైన అనుసారం వెతుకుతున్నారు కాబట్టి దాని అందరూ విశ్వాసం దీని విశ్వాసం కానీ వాళ్ళ జీవితంలో అన్ని పనికి విశ్వాసం పెట్టి కోల్పోయినప్పుడు అవి పొందకపోయినప్పుడు వాళ్ళకి ఏమైపోతుందంటే ఆ విశ్వాసం కలిగినప్పుడు వాళ్ళకు పరోలోకమైన సంబంధమైన ఏది కూడా అనుగ్రహింపబడదు ఈ లోకమైన వాళ్ళు చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏం తెలియజేయబడదు కాదట మనం ఏం చేస్తున్నాం కాదా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీసును గురించిన మాటలే కలుకును కాదు ఇంకేమంటుంది మాటల వల్ల కలుగును కానీ దేవుడు చెప్తున్నాడు మరి అందరూ అంటుంటారు ఈ దర్శనాలు చూసినా నేను ఆ దర్శనాలు చూసినాను అనేకమైన మోసం అవుతుంట కదా ఏడు జరిగినా కేసు గురించే రాయబడ్డది ఏడు జరిగినా ఏసు ప్రభులే రాయబడ్డది ఏసు గురించే రాయబడ్డది కదా నీకు కొత్తగా దర్శనాలు కొత్తగా మాట్లాడే లోకాంతరమైనవి నీ శరీరకమైన దేవుడు ఏం చెప్పాడు కదా మాట్లాడలేడు కాబట్టి నువ్వు ఆ విశ్వాసం అనగా పడిపోని కారణాలు ఉంటాయి మన విశ్వాసం పెట్టినావు దేనికోసం విశ్వాసం పెట్టినావు మనము మనం అడుగుతున్నావు దేనికోసం అడుగుతున్నావు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఏ విషయం అడుగుతున్నావు ఈ రోజు నువ్వు జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో అడగాల మరి ఏమీ అడుగుతున్నావు విశ్వాసంతో దేవుని ఏ విధంగా వెతుకుతున్నావును కదా ఏది జరిగినాను కూడా మరి ఏమంటా వినట వలన విశ్వాసం కలుగును వినట క్రీస్తుని గురించిన మాటల వల కలుగును అయినా నేను చెప్పినది ఏం వారు వినలేదు విన్న వినలేదు విన్నారు కదా వారి స్వరము భూలోకం వారి మాటలు భూదిగంతం వరకును బయలు వెళ్ళను మరియు నేను చెప్పినది ఏమనగా ఇజ్రాయేళ్లకు తెలియకుండానా అన్ని తెలుసు ఇజ్రాయెల్ ప్రజలకు సమస్తము తెలుసు కాని ఇవాళ గుడ్డిగా వాళ్ళు ఏం చేస్తున్నారంట ఈ లోకానుసరమైన ఆసక్తి అలా లేదు ఆసక్తి ఉన్నది కానీ జ్ఞానాన్సరమైన ఆసక్తి వాళ్ళలో లేదు కాబట్టి వాళ్ళకు అన్ని తెలియకుండా సమస్తము వాళ్ళకు బయలుపరచబడినది కానీ వాళ్ళు ఏం చేసినదా ఆ దేవుని సత్యవంతుని దేవుని అందు వాళ్ళ ఆసక్తి కలిగిలేరు అందుకే మనకు తెలియకుండా సమర్థము తెలుసు కదా జనమును కాని వారి వలన మీకు రోషము పుట్టించేదను అవివేకమైన జనము వలన మీకు అగ్రహము కలగజేతును అని మొదట మోసే చెబుతున్నాడు మరియు విషయానికి నన్ను వెతుకోవాలి వారికి నేను దొరికేదను దొరికి నన్ను విచారిని వారికి ప్రత్యక్షం కదా కదా ఏం చేస్తున్నాడు విచారింపవా వారికి ప్రత్యక్షం అయితేనే అని చెప్పుచున్నాడు ఇస్రాయల్ విషయం అయితే అవిజేయులైన అవిజేలైన ఎదురా ఎదురాడు ప్రజలకు అని చెప్పుచున్నాడు చూడు దేవుడు మరి ఏమైనాడంట అని మొదట మోస చెప్పుచున్నాడు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనకు తెలియజేయబడ్డది కదా వీళ్ళు ఎక్కువ ఉన్నారంట నేను చెప్పిన వెనుక ఇబ్రాహిలకు తెలియజేయకుండా జనము కాని వాడు ఏడన నీకు దోషం పుట్టించేదను అవివేకము జనం వలన నీకు అగ్రహము కలరజీసును అని మొదట మోసే చెప్పుచున్నాడు మరియు ఎషియా తెగించి నన్ను వెసుకు వారికి నేను దొరికి తిని కదా ఎవరైతే మొదట వెతుకుతారో వాళ్ళకి ఏమైనాడంట దేవుడు దొరికి తిని నన్ను విచారి విచారింపని వారికి ప్రత్యక్షంగా తిని చూడు ఎవరైతే దేవుడి అందు కదా ఎవరైతే ఈ ఆ శారీరకమైన ఇజ్రాయలు దేవుని అంటూ ఆసక్తి కలిగి లేరు దేవుడు మొదటి నుంచే వాళ్లకు చెప్తూనే ఉన్నాడు కదా చెప్పుకుంటూ తీసుకొచ్చినా కూడా వారికి అర్థం జీవితం కదా వాళ్ళు వదిలిపెట్టినా దేవుని అంటూ వాళ్ళకు ఏమైందంట ఆసక్తి లేదు జ్ఞానానుసరమైన ఆసక్తి వాళ్ళకు లేదు కాబట్టి దేవుడు ఈ రోజు మనని ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుడు మనకిస్తున్నాడు నువ్వు వెతుకు వారికి నన్ను విచారింపడు వారికి ప్రత్యక్షమై ఆయన చెప్పున్నాడు ఇజ్రాయోల్ విషయం అయితే దేవుడు ప్రతి ఒక్క ఎవరైతే ఆయన్ని ఎందు ఆసక్తి కలుగుతారో వాళ్ళకి దేవుడు ఏమనంట ఎవరైతే ఆసక్తి కలిగి దేవుని ఎందు సంపూర్ణం కలుగుతారో వాళ్ళకు దేవుడు దొరుకుతా అంటున్నాడు మరి ఎప్పుడు నువ్వు దేవుని సంధిలో కూర్చోటం మరి తన కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన ఏమైనదో నువ్వు వెతికినప్పుడు ఆ దేవుని సంధిలో నువ్వు సంపూర్ణమైన జీవితం కలిగినప్పుడు ఏమైనావంటే వెతికినప్పుడు దొరికింది వారు నన్ను ప్రత్యక్షం కదా ఎవరికైతే మనకు దేవుడు నమ్మకున్నా కదా మనం అన్ని జీవుల నుంచి వచ్చిన బిడ్డలకి దేవుడు ఏమైతే ప్రత్యక్షమై ఎవరైతే దేవుడు ఇజ్రాయల్ స్వీకరించిందో కానీ వాళ్ళ శారీరకమైన ఇజ్రాయెల్ వాళ్ళ ఆత్మీయ ఇజ్రాయెల్ మారత వరకు దేవుడు వాళ్ళ ప్రార్థన ఏమంటూ ఈరోజు రంగంలో కూడా చాలా మందికి పౌరు భక్తుడి విషయంలో కూడా వినిపిస్తుందా సిస్టర్ వినపడుతుంది ఇంతసేపు వాయిస్ బ్రేక్ బ్రేక్ అవుతుంది అవును సిస్టర్ అయితే ఇజ్రాయేల్ ప్రజలు దేవుని ఆసక్తి కలిగి లేరు జ్ఞానావసరమైన తెలివి వాళ్ళకు లేక వాళ్ళ దేవుని జీవితాన్ని దేవుళ్ళ నుంచి తొలగిపోయిన బిడ్డలుగా ఉన్నారు కానీ దేవుడు ఈ రోజు మనకు దేవుడు బయలుపరిచిన బయలుపరుస్తున్నాడు కాబట్టి మనము ఏ విధంగా ఆసక్తి ఈ రోజు కూడా నీ శారీరకమైన ప్రార్థన కలిగి దేవుడు నీకు కూడా ఏం చేశాడంట దేవుడు కనబడ వెతికినా దేవుడు దొరకలేడు కాబట్టి నువ్వు ఎట్లా ఉండాలా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండవు దేవుని అందు ప్రార్థన మరి ఏమై ఉండాలంట తనకు చేయవారు ప్రార్థన ఆయన కృప చూపుటకు ఐశ్వర్యాడున్నాడు కాబట్టి నువ్వు ఏమై అడుగుతున్నావు దేవుని సన్నిధిలో జాగ్రత్త కలిగి నువ్వు అడగాల దేవుని సన్నిధిలో అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ నన్ను వెతుకు వారికి నేను దొరికి తిని అందుకే ఎవరైతే వెతుకుతారో జాగ్రత్త కలిగి కదా ప్రతి ఒక్క దాంట్లో తంపునన్ను ఆయన వెతుకుతారో అప్పుడు దేవుడు చేసినా వారికి దొరికి నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమై ఎవరైతే నన్ను కల్పన లేరో వాళ్ళకు దేవుడు చేసినా ప్రత్యక్షం అవుతుందంట ఎప్పుడైతే విచారింపని వారికి ఎప్పుడైతే అనుకున్నది కానీ దేవుని మరి ఇజ్రాయల ప్రజలు అంతా దేవుని చూసి ఎరిగి అద్భుతాలు చూసి అని దేవుని దగ్గర ఉండి కూడా శిష్యుల ఉండి కూడా దేవుని ఎరగకుండా కదా దేవుని శిష్యులై ఉండి కూడా దేవుని తెలుసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు శిష్యులు మరి దేవుని వెంబడించిన వాళ్ళు కూడా దేవుడు ప్రత్యక్షత ఇంకా అడుగుతుంటారు దేవుని శోధిస్తా ఉంటారు కదా దేవుని అనుమానంగా ఖన్నంగా పెట్టుకుంటారు వాళ్ళు కదా దేవుడు ఎన్నిసార్లు చెప్తాడో వాళ్ళకి అనేకమైన విషయాలలో అయిన వాళ్ళకు అర్థం కాదు కదా లుకాసు వార్తలో ఒక మాట ఉంది కదా లుకాసు వార్త లుకాసు వార్త తొమ్మిదో అధ్యాయము లుకాసు వార్త తొమ్మిదో అధ్యాయంలో ఇక్కడ దేశ ప్రభు వాళ్ళ శిష్యులకు చెప్తా వచనము తొమ్మిదో అధ్యాయము లూకాసు వార్త తొమ్మిది నలభై ఆయన చేసిన కార్యాలన్నిటినీ చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి మనుష్య కుమారుడు మనుషుల చేతికి అత్తగింపబోచున్నాడని తన శిష్యులతో చెప్పను అయితే వారు ఆ మాట గ్రహించకుండాన్నట్లు అది వారికి మరుగు చేయబడను కనుక వారు దాని తెలుసుకొనలేదు చూడు ఏసుప్రభు ముందుగానే మనకు తెలియజేస్తుంది శిష్యులకే గాని కానీ వాళ్ళు ఏమైనారంట జేవుని మాటలు మరి ఏమైతే గ్రహిస్తున్నారు ఆయన మాటలు చెప్పి మీ చోలలో నాటనీయుడి మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోచున్నాడని తన శిష్యులతో చెప్పను తన శిష్యులతో చెప్తా ఉన్నాడు నేను ఏమైనా మరి నేను మనిషి కుమారుడు చేతికి అప్పగింపబోచున్నాడని తన శిష్యులు చెప్తుండ్రు అయితే మరి ఆ మాట గ్రహింపకుండా అది వారికి మరుగు చేయబడను చూడు ఎందుకు గ్రహింపకుండా కదా అందుకే వాళ్ళకి ఏమైనాదంటే వారికి మరుగు చేయబడ్డది కదా గ్రహింపకుండా ఉంటే ఏ విషయమైనా కూడా ఏమంటుంది అది మరుగు చేయబడుతుంది అయితే నువ్వు ఆసక్తి కలిగిన దేవుని పట్ల దేవునికి బరి తరుస్తాడు అయితే వాళ్ళ మాట గ్రహింపకుండా అది వారికి మరుగు చేయబడను కనుక వారు దాన్ని తెలుసు కదా వాళ్ళకి ఏమైనా తెలుసు కొనలేకపోతున్నారు కానీ ప్రతి ఒక్కటి కూడా దేవుడు మరి వస్తాడు కదా దేవుడు మరి మంచుకుమారుడు పట్టబడతాడు సిలవ చేయబడతాడు మరి భూస్థాపన చేయబడతాడు మరి మూడో తెలుగు మూడో రోజున తిరిగి లేస్తాడు కదా మన మధ్యలో సంచరిస్తాడు కానీ చాలా మంది ఆయన గ్రహింపకుండా ఉంటారు అయితే ఇంకేమంటున్నాడు మలుగు చేయబడను కనుక వారు దాన్ని తెలుసుకొనలేదు మరియు ఆ మాటను గురించి వారు ఆయనను అడగనే లేదు కాదు ఏమైందట ఏమైందట వాళ్ళు గొరిచిరి కానీ అయినా కూడా వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకు తెలుస్తలేదు ఆ మాటను గురించి ఆయనను అడగడం కూడా తెలుస్తలేదు చూడు వాళ్ళకు ఏమైనదంట ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు మరుగు చేయబడ్డది ఈ రోజు కూడా నువ్వు అదే దేవుని అందు ఆ విధంగానే ఉన్నావనుకో దేవుడు నీకు కూడా మరుగు చేయబడుతుంది ప్రతి వాక్యం కూడా మరి ఇజ్రాయేల్ ప్రజలు అదే విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంట పాత నిబంధన నుంచి అదే విధంగా చేసుకుంటూ వస్తున్నారు మరి శిష్యుల మధ్యకు వచ్చినాక కూడా శిష్యులు కూడా దేవుని అందు అదేవిధంగా ప్రతి ఒక్క మాటకు మరొక చేయబడ్డది వాళ్ళకి ఏది కూడా తెలియకుండా ఉన్నది ఎందుకంటే వారి లోకాంతరమైన ఆచారాలు లోకాంతరమైన క్రియలు దేవుని అద్భుతాలు ఆయన తన తను చూసుకుంటున్నారు కానీ దేవుడు ఆ మాటకు కూడా అంటుంటాడు ఎప్పుడు కూడా నా అద్భుతాలు చూస్తున్నారా మీరు నన్ను నమ్ముతున్నారా అద్భుతాలు చూస్తున్న వెంబడిస్తున్నారా అని దేవుడు ఎన్నోసార్లు ప్రశ్నిస్తాడు తైనా వాళ్ళు గ్రహింపకుండా దేవుడు అందుకే అంటున్నాను వెతుకు వారికే నేను దొరికితిని నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమై తిని అని దేవుడు తెలియజేస్తాడు అని చెప్పుచున్నాను ఇజ్రాయల్ విషయం అయితే అవిదేలై ఎదురాడు ప్రజలకు నేను దిగమ ఏమైందంట దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాను చూడు దేవుడు అవిదైన వారి కోసము దేవుడు తన బిడ్డల కోసము ఏమంటున్నట ఎదురాడు ప్రజలకు నేందు దినమంతయ్యు నా చేతులు చాచి తిని అయినా వాడు నన్ను గుర్తు ఎరుగుకొని తన కృప తన అధికంగా తన బిడ్డలకు ఇస్తా ఉన్నాడు అయినా తన బిడ్డలను ఏం చేస్తున్నారంట ఏది కూడా తన మాటకు చవియోగి ఉంటలేరు కానీ ఈ రోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతుంది అదే మాట మరి నువ్వు దేవుని అందరూ ఏ విధంగా కలిగి మరి ఏ విషయమైనా ప్రార్థన కలిగి దేవుడు ప్రతి ఒక్క దానికి ఏసు ఉన్నాడు ఈ లోకంలో మాటకే కానీ ప్రతి ఒక్క దాని విషయంలో ఏసు మరి మన కొరకు చనిపోయి తిరిగి లేచిండు మన మన కొరకు ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించిండు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ద్వర మనం అభిషేకింపబడి ప్రతి ఒక్కటి దేవుడు నీకు బయలుపరతా ఏది లేదు కదా దేవుడు మన కన్ని తేటపడుతా మరి అన్ని విషయాలు తెలిసినా కూడా నువ్వు ఇదే విధంగా మరి ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నట్టు మనము ప్రతి మరి అవిధేయులు కలిగి అవిశ్వాసం కలిగింది ఈ లోకాంతరమైన పట్ల నువ్వు అడిగితే ఈ లోకానుసరమైన ప్రతి ఒక్క దానికి వెంబడిస్తే నీకు ఏది కూడా దేవుడు బయలుపరచలేడు కదా ఎందుకంటే ఈ లోకాంతరమైన క్రియలు చాలా ఉన్నాయి కదా ముందు ముందు జరిగే విషయంలో అనేకమైన ఎదురు సమస్యలు రోగాలే కానీ సమస్య కానీ పట్టప్పుడు నువ్వు ఏమై అవిటి వెంబడిస్తావు అవిటి నడుగుతూ ఉంటాయి ఎందుకంటే నీ కుటుంబానికి కావాల్సినవి నీ పిల్లలకు కావాల్సినవి కథని కావాల్సింది నువ్వు దాన్ని వెంబడిస్తే ఇప్పుడు దేవుడ దేవునికి సత్యంలో ఉంటే ఎప్పుడైతే నువ్వు గ్రహించే ఆయన నువ్వు వెతుకుతావో సంపూర్ణంగా నీ కుటుంబం కాతికి కాపాడబడుతుంది ఈ కూడా కాతికి కాపాడబడతారు ఎందుకంటే నీ సత్యవంతుని ఎందుకున్నావు కాబట్టి ఆ నిజమైన వెతుకుతున్నావు కాబట్టి ఈ లోకంలో మరి ఆయన నిజంగా నువ్వు ఆయన కొరకు కాబట్టి దేవుడు ఏం ఆశీర్వదిస్తాడు తన తల్లికి కృప చెప్పుకున్న దేవుడు ఏం చేసింది ఐశ్వర్యవంతుడు ఉన్నాడు మరి ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడైనప్పుడు ప్రతి ఒక్క ఐశ్వర్యం ఆయన వలనే కడిగింది మరి ఈ లోకంలో వెంబడిస్తావా ఆ ఐశ్వర్యవంతున్నే వెంబడిస్తావా నువ్వు గ్రహించాలా అది వెతకాల ఆయన చేతిలో ఉంది ప్రతి ఒక్కటి సమస్యం కానీ ఈ లోకంలో నువ్వు వెతుకుతే ఈ లోకంలో అన్ని నువ్వు పోగొట్టుకునేవే వెతుకుతావు కానీ నీ జీవితము పోగొట్టుకుంటావు ఇతరుల రక్షణ కూడా నువ్వు పోగొట్టుకోనికి అవకాశం ఉంటది ఎందుకంటే ఈ రోజు నువ్వు తీర్మానం తీసుకుంటే ఆయన ఎందు నమ్మకం కలిగి ఉంటే ప్రతి ఒక్క దాంట్లో నువ్వు కలిగి ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు వెతుకుతే నీకు దొరుకుతా అంటున్నాడు చచ్చితే ప్రతి ఒక్కటి నువ్వు దేవుని అందు ఆసక్తి కలిగి ఉంటే దేవుడు అదే మనకు తెలియజేస్తా ఉండు కాలు భక్తుడు మరి కృపలో నువ్వు భద్రపరచబడాలంటే నువ్వు దినము దేవునికి సంపూర్ణంగా ఆయన కొరకు నువ్వు ప్రార్థన కలిగి ఉండాలా నువ్వు ఎప్పుడైతే రక్షణ మార్గం నడుస్తావో ఆ రక్షణను ధరించుకొని నువ్వు భూమి సాక్షిగా నిలబడతావో మరి అప్పుడే నువ్వు ఏమైతే కృపలో నువ్వు రక్షిం కృపలకు నువ్వు చేర్చబడతావు ఆయన కృప అధికంగా ఉంటాయి మళ్ళీ త్వరలో ఉన్న ప్రతి ఒక్క ఐశ్వర్యం ఉండికి ఇవ్వబడుతుంది భూమి మీద ప్రతి ఒక్కటి నువ్వు ఏది ప్రార్థిస్తే అది భూమి మీద నీ కుటుంబమే కానీ నీ భూమి మీదనే ఎవ్వరి విషయంలోనే కానీ ప్రార్థించినప్పుడు దేవుడు అన్ని విషయాలలో దేవుడు కార్యాలు చేసే దేవుడు కాబట్టి నువ్వు అభిజేగాలుగా ఉండనికి వీలేదు దేవుడు ఒకవేళ అభిజయ ఉంటే దేవుడు ఈరోజు ఏమంటున్నాడు అంటే నువ్వు సంపూర్ణంగా విధేత కలిగి దేవుని సరిదిలో ఊపుకున్నప్పుడు మరి దేవుడిని ప్రార్థన ఆలకిస్తా అంటున్నాడు దేవును చాతి దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడంట తన చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు ఈ రోజు దేవుడు తన చేతులెత్తి దేవుడు సన్నిధిలో అడగమంటున్నాడు దేవుడిని మొరని ఆలకిస్తా అంటున్నాడు అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉన్నాడు కదా ప్రభు ప్రతి ఒక్క సమస్తము కలిగినది చూడు ధర్మశాస్త్రం చేయండి కొత్త మంది ఏసు ప్రభు మన కొరకు ప్రతి ఒక్కటి సమస్తము అన్న గుప్తమై కాబట్టి ఆయనలో కాబట్టి నువ్వు ఆయననే వెంబడించినప్పుడు సమస్తము నీకు కలగజేస్తాడు ప్రతి ఒక్కటి కాబట్టి ను ప్రకటిస్తున్నావా నువ్వు జాగ్రత్తగా ప్రకటించు ను విశ్వాసంలో ఉన్నవా సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండు మరి రక్షించుకోవాలనుకుంటే నువ్వు జాగ్రత్తగా ఉన్నప్పుడే ఇతరులు రక్షించగలుగుతావు నువ్వు జాగ్రత్తగా ఉన్నప్పుడే కదా నువ్వు ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా ఉంటావో ఉండాలి అనుకుంటున్నావో ఆయన వలన నువ్వు పరిశుద్ధంగా కలిగి ఉంటావు లేకపోతే ఏది నువ్వు కూడా పరిశుద్ధంగా ఈ లోకము చేయదు కదా ఈ లోకం ఏది కూడా చేయదు ఆయన వాక్యము కదా ఆయన వాక్యము నీ యుద్ధ అనేది నీ నోట్ హృదయంలో ఉన్నది అని ఇక్కడ పౌలు మనకు తెలియజేస్తా ఉన్నాడు మరి నీ నీ నోట్లో ఏమైనది ఈ ఆయన స్వరం వినబడుతున్నావా ఈ లోకమైన స్వరం వింటున్నావా కదా ఆయన వాక్యము జాగ్రత్తగా విని ఆయన యుద్ధ కాబట్టి నీ నోట్లో కూడా నింపుకోవాలా నీ నోట్లో ఏదో వచ్చిన ఆయన మాటని నీ నోట్ల నుంచి రావాలా నీ హృదయంలో ఆయన వాక్యాన్ని నింపుకోవాలా సంపూర్ణ నింపుకున్నప్పుడే దేవుడు దేవుడు నీ కృప చూపిస్తాడు ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక్యూజ్ పరిశుద్ధి తండ్రి కృపామైడ జీవం గల దేవ ఐసు ప్రభానికి ఎంతో వందలైనా నా దేవ నా ప్రభావ అనికే స్థుతులు శ్రోతాలు అర్పించుకుంటున్నాయినా ఈ గడిచిన కాలం అంతా ప్రభ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకులో నిలబెట్టినారు ప్రభా దివారా మమ్మల్ని కాచి కాపాడి అయినా ఇక నూతన దినం మాకు అనుగరించినారు ఏక సాయంకాల స్థలంలో అయినా మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని కృపలు మాకు అనుగరించినారు నీకు ఎంతో వందనలు అర్పించుకుంటున్నాం కృతజ్ఞతాస్థుతులు అర్పించుకుంటున్నాయినా వాక్యందరూ మీరు మాతో మాట్లాడినారు ప్రభావ మేము విశ్వాసం కలిగి ఉండాలా విధేయత కలిగి ఉండాలా ప్రభావ మేము ప్రతి దశలో నాయనా మేము పరిశుద్ధంగా జీవించాలా ప్రభావ మాలో ఇంకేమైనా ఆయాసకరమేంటి ప్రభావ నైనా మా ప్రవర్తనలు కానీ మన తలంపులు కానీ సమస్త విషయంలోనైనా మాకు ఇంకేమైనా బలహీతులు ఉంటే వాటిని క్షమించండి మీ యొక్క సన్నిధిలో మేము అందరం ఒప్పుకుంటున్నాం ప్రోభ అయినా మా అందరి క్షమించండి మీకు కనికరం మీ కృప మా చూపించమని ప్రార్థిష్టం గొప్ప దేవ అయిస్తాయా ప్రతి మీకు విధేయత కలిగి ఉండాలా ప్రావా జ్ఞానానుసారంగా మేము నడుచుకోవాలా ప్రోవా అవిధేత మాలని తొలగించమని ప్రార్థిష్టం విధేయత కలిగి వినయ భయభక్తులు కలిగి ప్రో ప్రీతికరమైన సేవ మేము మీ కృప దయచేయండి మా విశ్వాసాన్ని బలపరచండి మమ్మల్ని స్థిరపరిచిన అయినా గొప్ప సాధన పెట్టుకోండి మీకు నీతి సత్యాన్ని మేము ధైర్యంగా ప్రకటించాలా దేని విషయంలో మేము భయపడకుండా దేని విషయంలో మేము చింతించకుండా ప్రభావ చూస్తూ మా గురియద్దకు మేము పరిగెత్తాలా అనేకులకు మీ సువార్థ ప్రకటించాలా బూధి గంథంలో మేము సాక్షులుగా జీవించాలా ప్రభావ అలాంటి అభిషేకం అలాంటి సాక్ష్యకరమైన జీవితం మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థం నేనా మీరు ఆకడం తొలగింది ప్రవ్వ సిద్ధపడాలా అనేకులు సిద్ధపరచాలా ప్రవ్వ నా దేవాన్ని నీకు ఎంతో వందాలు ప్రభావ దుర్దినాలు భయంకరమైన కాలంలో ఉంటున్న అంత దినములు అపాయకరమైన కాలంలో వచ్చింది ప్రభావ తెలుసుకోమన్నారు కాబట్టి మేము ఉంటుంది భయంకరమైన అపాయమైన కాలంలో ప్రభావ కాబట్టి మేము బహు జాగ్రత్తగా మేము జీవించాలా ఈ లోకపు మాల్యను అంటకుండా ప్రభావాదార్థంగా పరిశుద్ధంగా మేము జీవించాలా అనేకులను ప్రభావ మీ చందకుని నడిపించాలా ప్రభావ సాంగత్య నుంచి ఓ ప్రభావ సైతన్ బంధకాల నుంచి మేము అనేకులను విడిపించాల ప్రభా మీ శరీరం తీసుకొని రావాలా కృప మాకు అనుగరించాలి అలాంటి ఆత్మీయమైన నడిపి మాకు అందరికీ అనుగరించండి మీకు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం మాకు అందరికీ అనుగరించండి ప్రభావా రూపవరాలను గరించండి ప్రతి చోట మీ కొరిక మమ్మల్ని శాసనం పెట్టుకోండి ఈ ఆరాధన పాల్గొన్న బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరూ మీరు ఆశీర్వదించండి నితమైన వాక్య మారుదలు మేము భద్రపరచుకోవాలా ఈ వాక్యానుసారం మేము జీవించాలనే సహాయపడండి ప్రభావ నీకు ఎంతో మీ వాక్యం ఉంటే మేము పాపం చేయం ప్రాభ కాబట్టి నేను మీ వాక్య మారుదలు మేము పెట్టుకోవాలా ప్రతి క్షణం భయమితో వలుగుతో జీవించాలనే సహాయపడండి గొప్పదేవ అనేకమైన విషయాల్లో మేము తప్పిపోతున్నాం ప్రభావ మీ సంపూర్ణంగా ప్రభ మీకు సమర్పించుకొని సజీవ యాగంగా మా ఆత్మ ప్రాణ శరీరం మీకు అప్పగించుకుని అయినా పరిశుద్ధంగా మేము జీవించాల ప్రభావ ఓ ప్రభావ అలాంటి జీవితం మాకు అనుగ్రించమని ప్రాదిష్టమైన పరిశుద్ధత కలిగే ప్రభావ మేము జీవించాల సహాయపడమని ప్రాదిష్టమైన ఇరాతి కళాశమలనైనా గొప్పదేవ మాకు మంచి నిద్ర అనుగ్రించండి ఏక విలేశిని స్థితించాలైన సహాయపడండి మా మా ప్రాణం మా శరీరంలో మీకు అప్పగించుకుంటున్నమైనా పరలోక తండ్రి మీ చిత్తము పరలోక మందు నెరవేరినట్టు భూమి గాక మీ చిత్తము పరలోక మందు మా కుటుంబాలలో నెరవేరును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు నా జీవితంలో మా శరీరంలో మా గర్భంలో నెరవేరినగాక ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రవ్వ మీరే గొప్ప కార్యాలు జరిగించి మీ మహిమార్థమే మమ్మల్ని అందరూ రాక సిద్ధం పరుచుకోమని త్వరలో రాన్న పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి ఐ మన ప్రవ్వైన ఏసు క్రీస్తు కృపా నడిపింపు మనకు అందరికీ కేపీపీఎం గ్రూప్ లో ప్రదర్శిస్తారు కుటుంబీకులందరికీ ఆరాధన వారికి ఇంకా ఆరాధన పాల్గొనేలేదు ఆ కుటుంబీకులందరికీ నిత్యం విజ్ఞాపన ప్రార్థన చేసిన కుటుంబీకి అందరికీ సంపూర్ణ సమాధానం స్వస్థత రక్షణ ప్రతి ఒక్క కుటుంబానికి కలుగులు రాక ఏ శిత్రిస్తున్నామున ఐ మీన్ ప్రెసిడెంట్ సార్ అందరికి ప్రైజ్లా ప్రైజ్ అన్నా ఆంటీ తోటి మాట్లాడినామన్నా చెప్పిన అయితే అంతా కలెక్ట్ చేసుకొని కూలర్ ఇద్దామని అంటున్నారు ఆంటీ ఏం కూలర్ స్టార్ ఇది అన్నా మన ఎయిర్ కూలర్ మంచిది ఇవ్వండి సింఫోని అయితే ఆంటీ అన్నారంటే అన్నా మనీ కలెక్ట్ చేసుకొని ఆంటీ అప్పన్న వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు జాయిన్ బ్రదర్ కి ఇస్తామా అని అన్నారు అంటే ఆయనకి స్కూల ఒకటి లేదంట వాళ్ళ ఏమంటారు పిల్ల తరఫు నుంచి అన్ని పెడుతున్నారంట సామాను ఇక వీళ్ళకి కూలర్ ఒకటి లేదన్నా తీసుకుందామని అనుకుంటున్నారంటే అంటే మనం డబ్బులు ఇస్తే పప్పు వాళ్ళు కొంటారు కూలర్ వాళ్ళు కొనరంట అన్న బడి భాషను తీసుకుంటప్పుడు దాంట్లోనే కలుపుకొని తెచ్చుకుంటాము అని అన్నారంట అర్థమైంది మేమైతే ఎవరో ఎంతేవాళ్ళో చెప్తే దాని ప్రకారం ఇచ్చేస్తాం నేను ఇవాళ చెప్పేసిన అందరికి థౌసండ్ రూపీస్ ఇవ్వమని అందరికి కాల్ చేసి చెప్పినన్నా అందరు ఇస్తాను సిద్ధపడ్డారు అందరికి చెప్పిన స్వరాజన్నకి ఏమని అన్నా అప్పన్నకు చెప్తా అప్పన్న ఏమన్నారంటే నాకు బిజినెస్ అమౌంట్ అనేది నాకు వస్తుంది నా ఫోన్కి వద్దు నాకు వేయకండి స్వరాజ బ్రదర్ కి ఇవ్వండి అని చెప్పినారు నేనన్నా అన్న ఒక మాట స్వరాజన్న కాల్ చేసి చెప్పండి అన్న నేను చెప్తా ఎవరు వినరు ఒకసారి మీరు చెప్పండి అన్న అని చెప్పినాను సరే సిస్టర్ చెప్తాను అట్లనే చేశాం లేండి స్వరాజ్ బార్ అకౌంట్ కి పంపిస్తాము చూసుకుంటాడు అంతే లేండి తర్వాత ఈ ఆదివారం మెమరల్ సర్వీస్ అన్న అది కదా స్టార్ సాయంత్రం కదా అది కూడా సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ అయితే మెమోరియల్ సర్వీస్ లో మీరు ఎవరో ఉంటారు కదా మీరు ఎవరు ఎవరు వాక్యం చెప్తున్నా మెయిన్ అక్కడ మొబైల్ పెట్టేసేసి క్లోజ్ చేసేయండి రవి అన్నకే చెప్పండి రవి అన్న చేస్తాం లైవ్ పెట్టేసుకోండి బ్రదర్ మన కుదరదు కదా ఎవరికి కూడా కాబట్టి అక్కడనే ల్యాగ్ పెట్టేసుకోండి అయిపోతుంది రికార్డ్ చేస్తే దాన్ని అప్లోడ్ చేద్దాండి స్వరాజ్ బదార్ అకౌంట్ కి డబ్బులు పంపించేస్తాం చెప్పిన అందరికి అందరు ఓకే అన్నారు పంపిస్తాను కూడా చెప్పినారన్నా అదే మాట చెప్పేసా బాధ్యత అయిపోయింది అంటే అందరికీ చెప్పు మరి చెప్పేస్తాను అంతే అంతే కదా ఇంకా మన గ్రూప్లా అయినా తప్పిందైపోతే ఇంక వర్నర్ సార్ ఇంక ఎవరు లేరు చాలా కాలం పడుతుంది ఇంకా మనం ఎవరన్నా అదే వాళ్ళ నెక్స్ట్ బ్యాచ్ చాలా టైం పడుతుంది సార్ అంతే చేశాంలేండి వాళ్ళ టచ్ లో ఉన్నారా వాళ్ళతోని మన ప్రిసిల్లాతో కానీ వాళ్ళ మదర్తో అంత అడ్జస్ట్ అయిపోయారా అంతా ఓకే అన్నా ఇంకా వాళ్ళ చుట్టాలేమో అది మన క్యాటరీలకి ఇస్తా అని చెప్పి అనిండ్రన్న ఫుడ్ ఫిఫ్టీ మెంబర్స్ ఏమవుతుందంట ఫిఫ్టీ మెంబర్స్ వాళ్ళు చుట్టాలు వాళ్ళన్ని చేసుకుంటారని చెప్పిరన్నా సిస్టర్ ఇక చిన్న వాళ్ళకి